నీకు ఆత్మనిష్ట కలిగే వరకు గాలి కొట్టకు కట్టెలు వేయకు యా సింపుల్ అది రెండు మాటలు తేల్చేశారంతే ఏమంటే నాకు ఆత్మనిష్ట ఎలా కలుగుతుంది గాలి కొట్టకు కట్టెలు వేయకు ఈ రెండు సూత్రాలని సాధకులు బాగా అర్థం చేసుకుంటే ఆత్మనిష్ట కలగడం వెరీ వెరీ సింపుల్ ఏమిటయ్యా ఎందుకని గాలి వెళ్ళనే కదా సరస్సులో ఉన్న నీళ్లు కదులుతున్నాయి కాబట్టి గాలి కొట్టకు అంటే కుంభకంలో ఉండగలుగుతావా శూన్యం కల్లో ఉండగలుగుతావా చూసుకో నువ్వే అలా జాగ్రత్తగా నిలకడ చెందు ప్రాణాయామం అనే సాధన ఎందుకు చేయాలయా నువ్వు గాలి పూరించి ఉండగలిగేవాడు కొంతమంది ఉంటారు గాలిని రేచించి ఉండగలిగేవాడు కొంతమంది ఉంటారు అలా ఎప్పుడైతే నువ్వు ఉండగలిగేవు గాలి కొట్టలేదు గాలి కొట్టకపోతే ఏమైంది యానవాయువు యొక్క ప్రభావం తగ్గిపోయింది వేగం తగ్గిపోయింది మనోవేగం తగ్గిపోయింది మనస్ శూన్యకం అయిపోయింది ఆటోమేటిక్ గా మనసు ఎప్పుడైతే ప్రతిబింబం స్థిరంగా అయిపోయిందో కదలటం లేదో అప్పుడు ఏమయ్యాడు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతం అంతా కూడా మనసే కదా జాగ్రత్తగా గమనించాలన్నమాట గమనించేం చేయమన్నారు ఆయన కట్టెలు వేయకు కట్టెలు అంటే విషయాది వాసనలు అనమాట విషయాది వాసనలని కట్టెలని యాడ్ చేస్తూ పోమాక ఏమిటండి ఉదాహరణ చూడండి మీరు స్వీట్ షాప్లోకి వెళ్ళారనుకోండి ఏమండి ఇవన్నీ స్వీట్స్ అయినా ఇవన్నీ స్వీట్స్ అయినా మరి ఇన్ని ఎందుకు పెట్టారండి ఏమిటి వీటి ప్రత్యేకతనరండి ఒక్కొక్క స్వీట్ గురించి వాడు అరగంట ఉపన్యాసం చెప్తాను ఇది అలా ఉంటుందండి ఇది ఎలా ఉంటుందండి ఇది ఎలా తయారు చేసేయండి అది అలా తయారు చేసేయండి అది రే బాబో ఇప్పుడు ఆ స్టోరీ అంతా వెళ్ళేటప్పుడు మనం గుళ్ళికాలం వచ్చిపోదు సరే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్టి అన్నీ కట్టేసేవయ్యా పైన ఏమన్నా రాయమంటావు స్వీట్ ప్యాకెట్ అనే ఉంటుంది అన్నీ కలిపి రాసినా అన్ని కలిపి ఒకే పెట్టెలో పెట్టినా అదంతా స్వీట్సే ఎందుకని అందులో ప్రధాన లక్షణం మధురం వేరే ఇంకేం పక్కన బియ్య పిండి కలిపేవా శనగపిండికి వెళ్ళిపోయావా మిన పిండికి వెళ్ళిపోయేవా ప్రపంచంలో ఉన్న పిండ్లన్నీ ఒక్కొక్కదాని ఒక్కొక్కదాన్ని కలుపుతూ పోయావు అనుకో ఒక్కొక్క పేరు పెడుతూ పోయావు అంతకు మించి ఏముంది అక్కడ మధురం అన్న లక్షణాన్ని తీసేసేమనుకోండి అప్పుడు ఏమైపోతున్నది అది ఉపయుక్తం కాలేదన్నమాట అట్లాగే జ్ఞానం అనే లక్షణాన్ని తీసేస్తే అన్ని వృధానే నాకు లడ్డూలు చేయటం వచ్చండి జాంగ్రియలు చేయడం వచ్చండి బాధృశ్యాలు చేయడం వచ్చండి ఇలా చెప్తూ పోయాడు అనుకోండి ఏమంటే చేయడం వచ్చు అనేది జ్ఞానం కదా గుర్తుపెట్టుకోండి ఏ పని అయినా సరే ఈ పనిని నేను సాధించాను ఈ పనిని నేను నీకు సాధించి పెట్టగలను ఈ పని సాధ్యము సాధ్యము అన్న ప్రతి ఏముంటుంది జ్ఞానమే ఉంటుంది ఎందుకని ఆ సాధ్యము అన్న దాంట్లో సాధకుడు కలిసిపోయి ఉన్నారు సాధ్యం మారిపోతూ ఉండొచ్చేమో కానీ సాధకుడు మారిపోతున్నాడా మారడం లేదు కదా కాబట్టి జాగ్రత్తగా ఈ త్రిపుటిలో నుంచి బయటపడాలి కాసేపు సాధ్యం మారినట్టు కనబడుతుంది కాసేపు సాధన మారినట్టు కనబడుతుంది కాసేపు సాధకుడు మారినట్టు కనబడుతున్నాడు మారని వాడెవడో వాడు సాక్షి కదలని వాడెవడో వాడు సాక్షి ఆత్మనిష్ఠుడవడు వాడు సాక్షి ఇలా జాగ్రత్తగా గుర్తుపట్టడం కోసమని ఈ ఉపమానాన్ని వినియోగిస్తున్నారు మానస సరోవరంలో చంద్ర ప్రతిబింబం ఎలా కదులుతోందో అలాగా నీలో జీవభావములు ఏర్పడుతున్నాయి చదవండి చంద్రుడు నీటిలో లేడు నీటిలో కదలడం లేదు అయిపోయా యథార్థ జ్ఞానంతో చూస్తే చంద్రుడు నీలలో లేడు చంద్రుడు కదలడు నింగిలో కదలడం లేదు అంటే నీటి కదలికను ప్రతిబింబంలో చూచి చంద్రుడే కదులుతున్నట్లు చప్పట్లు కొట్టి కేరింతలు కొడుతూ పిల్లలు ఆనందిస్తారు అది ఎవరు ఆనందిస్తారు పిల్ల పిల్లలు ఆనందిస్తారు ఇప్పుడు మనం కూడా ఎప్పుడెప్పుడైతే ఆనందించాము అప్పుడప్పుడల్లా ఏమయ్యాం మనం సేమ్ స్టేజ్ ఆ పిల్లలు అంతే మూడేళ్ల పిల్లవాడు ఎట్లా అయితే చంద్ర ప్రతిబింబాన్ని చూసి చంద్రుడు కదులుతున్నాడని కేరింతలు కొట్టాడు ముప్పై కాదు మూడు వందల ఏళ్ళు వీడు అక్కడే ఉన్నాడు అంతే మానవ జీవితం మొత్తం అంతా ఒకటే ప్రశ్న ఇది బాగుందండి అది బాగుందండి ఇది బాగుందండి అది బాగుంది ఈ బాగోటేమిటో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు ఏమిటి బాగోవడం ఓహో బాగోడమంటే సమతాస్థితి సమదర్శనం ఈక్విలిబ్రియం నిజానికి దాన్ని బాగుంది మనం ఆ ఈక్వలిబ్రియం స్టేటస్ ని బాగుందని చెప్పవలసింది పోయి మనం దేని అంటున్నాం ఇప్పుడు సమదర్శనాన్ని సత్వగుణాన్ని స్వరూప జ్ఞానాన్ని మాత్రమే మనం బాగుంది అనాలి నిజానికి వాస్తవంగా మానవుడు విజ్ఞానమయుడు కాబట్టి కానీ అజ్ఞానమయుడు అయినప్పుడు ఈ చంద్ర ప్రతిబింబం సరస్సులలో సరస్సు నీళ్లలో ఎలా అయితే గాలి కదిలిందో ఆ కదిలినప్పుడు చూసి కేరింతలు కొట్టిన పిల్లవాడు ఎలా ఉన్నాడో అలాగే మానవుడు